ప్రార్థన చేద్దాము మహా అయిన తండ్రి కృపా కనికరము దేవా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు తండ్రి పరలోకమందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం నా దేవ నా తండ్రి ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ దివారాత్రములు నా దేవ నా తండ్రి ప్రభువ నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినం నా తండ్రి నా ప్రభు నీ యొక్క నూతనమైన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో ఉండే భాగ్యము ధన్యత కృప మాకు అనుగ్రహించినందుకు దానిని మీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభవ ఏసయ్య నీకే యువేగములకు కలుగును గాక హలెలుయ తండ్రి ఇదిగో ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్య ఉంటారన్న దేవుడవు తండ్రి నువ్వు మా మధ్య ఉన్నందుకు మీకు వంద కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా నీ మాట్లాడండి అలాగే ప్రభా ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచండి ఆయన రాని వాళ్ళందరినీ ప్రభా ఈ ఆరాధనలోకి మీరు నడిపించండి రాణి కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేముంటున్న దినము లేదు చెడ్డ దినములు ప్రభా నాయన మీరు రాకడ చివరి దినములలో మేము ఉంటున్నాం ప్రభా నాయన కాబట్టి మాకు ఇచ్చిన మేము సద్వినియోగం చేసుకోనొచ్చు ప్రతి దినం ప్రభ నీ యొక్క సన్నిధిలో మేము ఉంటూ ప్రభ నీ కృప నేను మేము పొందుకుంటూ ముందుకు పోలగనా మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభానైనా ఆ రీతిగానే నీ సన్నిధికి వచ్చినాం ప్రభానైనా మీరే ప్రభానైనా మీ యొక్క దీవెనలు ఆశీర్వాదం అనుగ్రహించండి నేను బలపరచమని నీ యొక్క ఆయన సన్నిధిలో నీలో ఉంటేనే మాకు సంపూర్ణమైన ఆనందము సంతోషము ప్రభ మా ప్రాణములకు నెమ్మది ప్రభానైనా ఎందుకంటే ప్రభా నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడవను ఏడబాయినని చెప్పిన దేవుడవు ప్రభ ఆ రీతిగా ఎప్పుడూ ప్రభానైనా నీ ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీ మీద ఆధారపడిన వాళ్ళు నిన్ను ఆశ్రయం చేసుకునే జీవించే ప్రతి ఒక్కరికి ప్రభానైనా మీరు దగ్గరగా ఉన్న దేవుడవు ఆ రీతిగానే మీరు మాకు తోడుగా ఉన్న దేవుడవు ప్రభా కాబట్టి ప్రభాణ దాన్ని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క జరిగే ఆరాధన అంతట్లో మీ ఆధిపత్యం చలాయించి మీ నామానికి మహిమకరంగా జరిగించమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా అంత్రి నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా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 ఎన్ని బాధలున్నను ఇబ్బందులైన ఎంత కష్టమోచిన నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమోచ్చిన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 నీ వెంటే నేను వంటానే సయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను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 అనాథ మిగిలినా ఆప్తులే విడనాడినా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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకే నీయు కాదిల సమానము నీకు ఇళ్లలో ఏదియు లేదు అసాధ్యము ీ కృపతో నా కే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 ఎంత మంచి దేవుడ వేస్తయ్యా గోర నైనా నేను దూరంగా పారిపోగా ఘోర నైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హ కున్న వేసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్న వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా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 కున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి నను నన్ను నీవు విడవలేదయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరాగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరదనే సయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని సయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడవే వేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా నీవెంత మంచి దేవుడ వేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడ వేసయ్యా ప్రైజ్ లాడ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ రవి బ్రదర్ సిద్ధపాడుదాం సిద్ధపాడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువు నకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువు నకై సిద్ధమను జోడు తోడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనుషను చాడుతుడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన సన్నిధికి సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన ఉదయము ప్రభువు నై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవు జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందుము ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుతుము జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందుము సిద్ధ మనుసను జోడు తొడిగి సమాధాన స్థు వార్త చాటేదము సిద్ధ జోడు తొడిగి సమాధాన స్థువార్త చాటేదము చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువు నై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువు నై సిద్ధపడి పరిశుద్ధతతో నుందుము అన్ని వేళ ఎందు ఎసు ప్రభుని ఘన పరుచుచు కీర్తింతుము సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుందుము అన్ని వేళ ప్రభుని ఘన పరుచుచు కీర్తింతుము సిద్ధమను సమాధాన సువార్త చాటెదము సిద్ధమను సను చాడుతుడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపరచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభువునకై బుద్ధిని కలిగి నిరాకడకై మెలుకువతో మేముందుము నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని బుద్ధిని గలిగి నిరాకడక మెలుకువతూ మేముందుము నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము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 మన హృదయము ప్రభువు నై సిద్ధ మనుసను జాడు తొడిగి సమాధాన సువార్థ చాటెదము సిద్ధ మనుసను జాడు తొడిగి సమాధాన సువార్థ చాటెదము సమాధాన సువార్థ చాటెదము హలో థ్యాంక్ స్నేహితుడు ప్రాణప్రియుడు ేనా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రణప్రియుడు ఈ సేనా ప్రియ స్నేహితుడు నా సమీప బాంధువుడు దీన పాపీ బాంధవుడు నా సమీప బాంధువుడు దీన స్నేహితుడు ప్రాణప్రియుడు ఈసేనా ప్రియ స్నేహితుడు ఈసేనా ప్రియ స్నేహితుడు తోడు నీడలేని నన్ను చూడవచ్చను జాడలు వెదకి దారి చూపెను తోడు నీడ నేను నన్ను చూడవచ్చేను జాడలు వేదకి దారి చూపెను పాడైన బ్రతుకుళ్ళు బాగు ఎండిన మోడుళ్ళు చేగూరించాను పాడైన బ్రతుకుళ్ళు బాగు చేసాను ఎండిన మోడుళ్ళు చేకూరించాను వినుమా క్రైస్తవమా వినుమాయుతరమా నా సమీపబంధువుడు దీన పాపి బాంధవుడు నా సమీపబంధువుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రణప్రియుడు ఏసే నా ప్రియ స్నేహితుడు ఏసే సేనా ప్రి స్నేహితుడు దాహము కోరేని దూరమై తిని మరణపుమార దపురించెను దాహము కోరేని దూరమై తిని మరణపుమార దపురించెను క్రీస్తే జీవము మధురమైను మధుర ద్రాక్షలు సేదతిచెను. క్రీస్తే జీవము మధురమయను మధురా ద్రాక్షలు సిదతిచెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు నా సమీప పాపి బాంధవుడు స్నేహితుడు ప్రణప్రియుడు ఏసేనా ప్రియ స్నేహితుడు ఏ ప్రియ స్నేహితుడు చీకటి బలముతో పట్టబడి తిని పాప పుటూరులలో చీకటి బలముతో పట్టబడి తిని పాప పుటూరులలో చిక్కుకుంటే నీ కై కొట్టబడేను ప్రాణము క్రయదనముగనిచెను ఈశుడెనా కై కుట్టబడెను ప్రాణము క్రయదనముగనిచెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీపంధువుడు దీన పాపి బాంధవుడు సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రణప్రియుడు ఏసేనా ప్రియ స్నేహితుడు ఏసేనా స్నేహితుడు బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడునిచేను బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడునిచేను నా అలకించెను నా భరమంతయు తొల్లగించెను నా మురలన్నీయువలకించెను నా భరమంతయ్యూ తొల్లగించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు పాపి బంధువుడు సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఏసేనా ప్రియ స్నేహితుడు ఏసేనా ప్రియ స్నేహితుడు హాల ప్రైజ్ ప్రైజ్ సిస్టర్ స్తోత్రములు ప్రేమగలతని పరిశుద్ధుడ కృపాకానికరమైన దేవ నువ్వు నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రభా మాకు చాలిన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభావ ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభావ నువ్వు ఒక్కడేవై నమ్మదగిన దేవుడు వారికి ప్రార్థిస్తున్నాం యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తున్నాం స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి వాక్యం ధర మీరు మా జీవితాలను సరి సహాయం అనుగ్రహించి ఈ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ఈక్షత్ర నామంలో ప్రార్థిస్తున్నంతా వాక్యం దానించుకుందాము నిర్గమ కాండము పదిహేడో పదిహేడవ అధ్యాయము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము మొదటి నుండి చూసుకుందాం నిర్గమకాండము పదిహేనో అధ్యాయము పదిహేడో అధ్యాయము మొదటి నుంచి తరువాత ఇస్రాయేలీల సర్వ సమాజము ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపిదీములో దిగిరి అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎగిప్తు నుండి వస్తుండగా ఈ సర్వ సమాజము ఎవో మాట చొప్పుననే తమ ప్రయాణములలో సీరు సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపి దీములు దిగిరి అని బైబిల్ సెలవిస్తుంది అయితే ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోసేతో వాదించు అయితే ఆ అరణ్యములో నీళ్లు లేని సమయంలో మరి మోషతో వాదిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం అయితే మోసేతో వాదించచ్చు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా ఆయన నీళ్లు మాకు మమ్మల్ని తీసుకొచ్చినావు కదా ఆ ఐగుప్తు దేశంలో మాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కానీ మరి ఇక్కడ అడవిలో అరణ్యంలో ఈ సీను అరణ్యంలో మాకు నీళ్లు దొరకట్లేదని మోషేతో వాదిస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే త్రాగుటకు మాకు నీళ్ళు అడగగా మోషే మీరు నాతో వాదించనేలా ఎహోవాను శోధించనేలా అని వారితో చెప్పాను అంటే దేవునితో యహోవాను మీరు ఎందుకు శోధిస్తురు అట్టి సముద్రము నుంచి ఎర్ర సముద్రం నుంచి రెండు పాయలుగా చేసి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుని మీద మీకు నమ్మకం లేదా నన్ను మీరు యహోవాను శోధించనేలా నాతో వాదించనేలా ఎహోవాను శోధించనేలా అని వారితో చెప్పారు అయితే అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇది ఎందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత సంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన మమ్మలను కనీసం అక్కడుంటే నైనా ప్రాణాలతో ఉండి ఆ ఎట్టి చాకిరీ చేసుకుంటా తిండి తాగనీకి నీళ్లు మాకు దొరికేవి కదా ఇక్కడికి మీరు ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని మోషేతో వాదిస్తున్నట్లుగా ఇక్కడ సనగుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇదెందుకు మమ్ములను మా పిల్లలను మా పశువులను దప్పిచేత సంపుటకు ఐగుప్తుల నుండి ఇప్పటికి తీసుకొని వచ్చి అని అడుగుతుంది ఆ మోషయను అడుగుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం అప్పుడు మోషే అప్పుడు మోసే అంటున్నారు ఏహో అప్పుడు మోషే ఎక్కువ వాకు మెరు మొరపెట్టుసు ఈ ప్రజలను నేనేమి చేయుదును కొంత కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంకుదుర అయితే అంత దాహము దప్పి కొని ఉన్న ప్రజలు వారి కోపంతో మరి నీళ్లు లేనందున మోసే మీద కోపముతో మరి ఉన్నప్పుడు అతను కూడా కొంతసేపు అయితే నన్ను రాళ్లతో కొట్టి సంకుదురేమో అని ఆయన యహోవాకు మొరపెడుతున్నాడు అందుకు యహోవా నువ్వు ఇజ్రాయేలీ పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పొమ్ము నీవు అయితే ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచేదను అంటున్నాడు దేవుడు దేవుడు మాట్లాడుతున్నమాట ఎందుకంటే ఆ మోషయను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి అక్కడ ఏర్పడ్డది కనుక ఆ విధంగా దేవుడు ఆ బండ మీద నీకు నేను ఎదురుగా వస్తా అంటున్నాడు ఓరేపు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషయతో చెప్పాను ఆ బండ ఆ బండ విషయంలో ఏమంటున్నాడంటే ఆ బండలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియగా మోషే ఇజ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట ఇట్లు చేశాను అని రాయబడింది ఎందుకంటే ఎహోవా దేవుడు చెప్పినట్లు మోసే చేసినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు వ్యవహారను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మిస్సా అని పేరు మిస్సా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టినట్టు అక్కడ వాటికి ఆ పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఈ దేవుని విషయంలో ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుని విషయంలో చాలా చనగడము గుణగడము ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడని వాళ్ళు ఎరిగిన వారై ఉండి కూడా ఏమాత్రము కూడా వాళ్ళు దేవుడి మీద నమ్మకం నమ్మకం ఉంచకుండా చనిగినట్లు చూస్తున్నాం అదే సంఖ్యాకాండము ఇరవై ఇరవయో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము మొదటి నెల మొదటి నెల ఎందు ఇజ్రాయేల్ సర్వ సమాజము తీరు అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అనుంది మళ్ళీ కాదేశులో దిగిరి అనున్నది అక్కడ మిరియాము సరిపోయి పాతు పెట్టబడను మిరియాము వాళ్ళు వెంబడే వారు వెంబడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మోషే గారి అక్క అక్కడ మిరియాము అనే ఆమె చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ మిరియాము మిరియామును మిరియాము పాతు ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు అప్పుడు మోసే వారు కూడా అహరోనులకు కూడా విరోధముగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం అహరోనులకు విరోధముగా పోగైరి జనులంతా కలిసి మాకు నీళ్లు లేవు అని పోగైరి జనులు మోషేతో వాదించు అయ్యా మా సహోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు ఈ బాధమే భరించలేకపోతున్నాం ఈ నీళ్లతోటి ఈ నీళ్లు లేక మేము దానాలు పరిస్థితి ఏర్పడుతుందని ఆ అక్కడ గుణినట్లు మోసేతోటి అలాగే అపర్వంతో వాదిస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే మేము చనిపోని ఏడన ఎంతో మేలు అంటున్నారు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి ఎహోవా సమాజమును మీరేలా తెచ్చి అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు తిరుగుబాటే దేవి సేవకుల మీద ప్రజలు ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూసుకుంటూ కూడా వచ్చి ఏమంటున్నారంటే మీరేలా తెచ్చిరు మమ్మలను మా పశువులను ఇక్కడికి చనిపో ఉన్నట్లు ఈ అరణ్యంలోనికి ఎక్కువ సమాజము మీరు ఎలా తెచ్చి తిరి అంటున్నాడు ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా మీరు రప్పించి తిరిగి మీకేం అవసరము మేము అక్కడనే ఉంటుంటిం కదా చక్కగా తినుకుంటా మా ఇష్టానుసారమైన జీవితం మేము జీవించేవారు కదా అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు ఈ స్థలంలో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షని ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లు లేవని ఈ గులుగుడు బట్టి అప్పుడు మోసే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి తాగిలపడగా ఎందుకంటే ఎప్పుడైతే మనుష్యుడు దేవునికి తగ్గించుకొని ప్రార్థన ఎప్పుడైతే చేస్తాడో తాగిలపడి ఉన్నప్పుడు ఆయన ప్రత్యుత్తరంగా దేవుడు ఉత్తరం ఇస్తుంటున్నాడు పరి ఎక్కడికి వెళ్ళిరంట అప్పుడు మోషే అహరముడు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి తాగిల పడగా తాగిలపడగా ఎహోవా మహిమ వారికి కనబడెను అని రాయబడ్డు ఆయన మహిమ ఆ రోజు వారికి కనబడినట్లుగా చూస్తున్నాము అంతటా ఎహోవా మోసేపు ఇలాగా సెలవిచ్చను నీవు నీ కర్ణను చేత కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన ఆహరను నీ సమాజమును పోగు చేసి వారి కన్నుల కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అంటున్నాడు అక్కడనేమో బండను పుట్టు చూస్తున్నాము అక్కడ కొట్టాడు ఓకే అయితే అంతటా విహోవా మోసకు ఇలాగ సెలవు నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడ అహరోను నీ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అంటున్నాడు అది నీళ్ళిచ్చును మాట్లాడితే నీళ్లు బండ ఇస్తుందని నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకి ఇమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే వీరు సరుగుచూ గునుగుచూ ఉన్నారని దేవుడు ఇరిగిన వాడు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం ఎందుకని పశువులను పశువులకును త్రాగు త్రాగనిము అని ఆ అతనికి ఆజ్ఞాపించే ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయేను కర్రను తీసుకొని పోయేను తర్వాత మోసే అహరోణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు ఆ సమాజములో ఉన్న పెద్దలందరినీ పోగు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాం తర్వాత మోసే ఆ హరులో బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా అంటున్నాడు మాట గమనించదు ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు ప్రాపించవలనా అంటున్నారు మోసే అన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అప్పుడు మోషే తన చేయి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా మాట ఏంటంటే ఇక్కడ అక్కడ బండతో కొట్టమన్నాడు బండను కర్రతో ఇక్కడ మాట్లాడమన్నాడు బండతో మాటలాడు అన్నాడు ఇక్కడ కానీ మోషే గారు తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా వీళ్ళు సమృద్ధిగా ప్రవహించాను అన్నట్లుగా ఉంది అయితే సమాజమును పశువులను త్రాగాను అప్పుడు ఎహోవ మోషే అహరోనులతో మీరు ఇస్రాయిలుయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనుక వారిద్దరితో చెప్తున్నారు మోసే అహరోనులతో ఈ మాట దేవుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం అప్పుడు యహువా మోషి అహరున్నుతో మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోరుకొని పోరు అని చెప్పాను అయితే వారు చేసిన మరి మాటను మాట్లాడమన్న మాటకు ఆయన కొట్టడము రోహులారా అని అనడము ఆయన మాటకు విధేయ తెయకుండా ఆ సర్వ సమాజం ఇద్దర ఆయనను సన్మానించకుండా ద్రోహురారా అని అన్నందుకు ఆయన ఈ సమాజమును మీరు వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని కోరని చెప్పి అవి మెరిబా జల మనబడిన ఎలగనగా ఇజ్రాయిల్ వాదించినప్పుడు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తను పరిశుద్ధ పరుచుకునేను అని రాయబడింది అయితే ఇరవై రెండవ వచనం నుంచి చూసుకుందాము అదే ఇరవై అధ్యయము వచనం అప్పుడు దేవుని మాట వినకపోతూ ఏ విధంగా ఉంటుంది ఒక యాజకుడు అయినా అహరోని విషయంలో మాట్లాడుతున్నాడు దేవి మూషితో అహరోను విషయమై మూషితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఇరవై రెండో వచనంలో అప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజము కాదేశులు నుండి సాగి పోరు కొండకు వచ్చను సాగి పోరు వచ్చిరట ఎహోవా ఏదో పొలిమేరుల యుద్ధనున్న ఎహోవా ఏదోమో పొలిమేరుల యుద్ధనున్న పోరు మోసే అహరోనులకు ఇలాగా సెలవిచ్చను దేవుడు ఇడుతూ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ ఆయన పరిశుద్ధను పరిశుద్ధతను సన్మానించన్నందుకు ద్రోహులార అన్నందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం గమనించాలి ఏమనంటే అహరోను తన పితరులతో కూడా చేర్చబడును అంటున్నాడు అహరోను తన పిత్రులతో చేర్చబడును ఏలయనగా మిరుబా నీళ్ళ యొద్ధ చూడండి ఒక్క మాట మిరుబా నీళ్ళ యొద్ధ నీళ్ళ యొ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి ఇందులో తిరుగుబాటు ఏ విధంగా ఉన్నది మనం గమనించుకోవాలి అయితే మాట్లాడమన్నాడు దేవుడు కొట్టాడు బండను ద్రోహులారా అన్నాడు ఎందుకంటే తన సహోదరుని వ్యర్థుడు అన్నాడు విమర్శకు లోనగునాన్ని బైబుల్లో రాయబడిన సంగతి మనకు తెలుసు అయితే ద్రోహురార అనడం వలన అలాగే మాట్లాడు మన బండ బండను కొట్టడం వలన ఈ యొక్క ఈ దేవిని మాట రూఢిపరచినట్లుగా ఉన్నదన్నట్టు అందుకని దేవుడు ఆ మాటకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే అహరు తన పితృలతో చేర్చబడును ఏల ఎనగా మురి మెరి మీరు నా నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి కనుక నేను ఇజ్రాయేల్లకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు అంతే అతడు ఇజ్రాయేళ్లకు ఇచ్చిన దేశంలో ప్రవేశించడానికి ఆయనకు రైట్స్ లేవు అని చెప్తున్నాడు దేవుడు అయితే నీవు అహరోలను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకుండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట అహరోను తన పిత్రులతో చేర్చబడి అక్కడ చనిపోయి చనిపోయి చనిపోవును యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసిను సర్వ సమాజము చూచుచుండగా వారు ఊరుకొరుకొండకు నెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడని ఎలియాదరకు తొడిగించిను అహరోను కొండ శిఖరమున చనిపోయినట్లుగా చూస్తున్నాం అన్నది ఆ మాట మోషయ్య గారు అన్న మాటకు ఆయన పరిశుద్ధతను సన్మానించలేదని ఆయన దేవుడు మరి అక్కడ కాకుండా మరి ఇక్కడ కూడా నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి మిమ్మలను ఆ దేశంలోనికి తోలుకోకపోవడానికి మీకు ఎలాంటి అధికారం లేదు అని మాట్లాడుతుంటున్నాడు అయితే దేవుడు చెప్పిన ఏ విధమైన ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తుంటున్నాం ఎందుకంటే ఆయన ఏ మాత్రం కూడా అబంధికుడు కాడు ఆయన నిజమైన దేవుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరి హృదయంలో ఏ ముందు ఆయన గమనించగల దేవుడు హృదయాన్ని పరిశోధించగల దేవుడు ఆయన నిజమైన దేవుడుగా ఉన్నాడు అందుకనే ఆయన పరిశుద్ధతను సన్మానించినందుకు ఆ బండతో మాట్లాడనందుకు ఈ విధమైన ఈ ఆహరణకు ఈ మరణాన్ని ఇట్లా వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం ఎందుకంటే సర్వ సమాజం ఎదుట అని దేవుడే మాట్లాడుతుంటున్నా నన్ను మీరు సన్మానించలేదు కాబట్టి మీరు ఆ దేశములో అడుగు పెట్టడానికి లేదు అంటున్నాడు ఎందుకని మోషే గారు కూడా అక్కడికి వెళ్ళనట్లుగా మనం చూస్తున్నాం దేవుడు పంపించలేదు అదే కురంది పత్రిక చూసుకుందాము పదో అధ్యాయము పురంది పత్రిక పదవాధ్యాయము ఒకటో పురంది పదవాధ్యాయము సహోదరుల సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు లేదు నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘమ కింద నుండిరి ఎప్పుడు ఆ రోజుల్లో హైగుప్తు నుంచి వచ్చేటప్పుడు దేవుడు మేఘము మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా నడిపించిన మాటలు ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు ఏమనంటే అదే మనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అంటే ఆరిన నెల మీద అంత అద్భుతంగా నడిపించి దేవుడు ఈ పౌలు గారు సెలవిస్తుంటున్నారు నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి అని అప్పుడు బాప్తిసాలు ఉన్నాయి మరి బాప్తిసమే మేఘములోను సముద్రంలోను బాప్తిసము పొందిరి అని ఉన్నట్టు అని అంటున్నాడు గారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి అని అది ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి మన్నా దేవదూతలు భుజించిన ఆహారాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నారు కానీ దాన్ని కూడా నేర్పుకునే వ్యక్ పద్ధతిలో మనుషులు లేకుండా కన కనగడము గుణగడము ఈ విధంగా దేవిని విసికించుడు ఆయన సేవకుని విసికించి ఆ రోజు నుంచి దేవుని విషయంలో అతి విషయంలో మొత్తం విసికించుడు ఎదురు తిరగడము అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలే చేస్తున్నట్లుగా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరంట అప్పుడు తాగారంట అది బండలో నుండి నీళ్లు ఒకటే అందరూ పానీయము పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి అంటుండు మరి ఆ బండ క్రీస్తీ అని మనకు సెలవిస్తున్నాడు ఆ రోజులలో కూడా ఆ బండ క్రీస్తే క్రీస్తు అప్పుడు కూడా పనిచేస్తున్నాడు బండతో మాట్లాడు అన్నాడు బండను కొట్టు అన్నాడు ఆ బండలో నుంచి నీళ్ళు తాగారు ఇక్కడ ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ ఎవరంట క్రీస్తే ఆ బండ క్రీస్తే అంటున్నాడు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యంలో సంహరించబడిరి అని రాయబడి ఉన్నది మనము ఎంతమరకు మనకు ఆయనకు నమ్మకముగా ఉంటున్నాం మరి ఆయన మాటలు ఏ విధంగా మనము ఆచరిస్తున్నాము దేవుని మాట ఏ విధంగా మనం ఆచరిస్తున్నాము వాళ్ళ వాళ్ళ విధమైన మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాయి ఎందుకంటే ఆత్మసంభన మన బండలోనిది రాగిరి కానీ ఆ బండ క్రీస్తీ అని మాట్లాడుతున్నాడు అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టరుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరించబడ్డారు వారు ఆశించిన ప్రకారము మనము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నాయి అంటున్నారు ఆశించకుండున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి అంటున్నారు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండుటకు లేచిరి అని రాయబడినట్లు అంటున్నారు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వాళ్ళే మీరు విగ్రహారాధిపులై ఉండకుడి అంటున్నారు విగ్రహము అంటే విగ్రహం పెట్టుకోవడానికే విగ్రం పెట్టుకుంటేనే కాదు ఒక మనిషిని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహంతో సమానం అది భర్త అయినా భార్య అయినా నీకు నీ ప్రాణానికంటే ఎక్కువైనా సహాయం నీకు చేయొచ్చు లోకంలో నేను సహాయం నీకు చేసినా అతడు నీకు విగ్రహముగా ఉండకూడదు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో అతడు దేనికి ఎందుకంటే దేని విషయంలో మనము జయము పొందుతామో దానికి దాసులము అని రాయబడినది మనం జయమం ఇదే దేని నుంచి పొందాలి దేవుని నుంచి మాత్రమే ఆ జయము పొందితే మనం వారి దేవునికి దాసులమై ఉంటాం మనుషుల చేత జేము పొందితే మనుషులకు దాసులమై ఉంటాం మరి మనం దేని వలన జయం పొందాలనుకుంటున్నాము దేవుని వలన జీవి పొందినట్లుగా మనము చాలా జాగ్రత్త ఎందుకంటే మనుషులతోటి జయము పొందితే వారికి మనం అధికారులై ఉంటారు కాబట్టి వారి మనకు ఒక ఉంటుంది కానీ అలాంటి అవకాశము వారికి మనం ఇవ్వకూడదు ఒక ఇగ్రముగా మనము ఎవరిని ప్రేమించకూడదు ఎక్కువగా దేవునికంటే అని ప్రాయపడ దుష్టాంతములుగా ఉన్నవి అయితే వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి మరియు వారి వలె మనము వ్యభిచరించ ఉంచక ఉము వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినందునే ఇరవై మూడు వేల మంది కూలిరి అన్నది మనుషుడు చేసిన పాపము జీతము మరణమే పాపం వలన జీతము మరణమే ఈ వ్యతిరేకతలు దేవుని యొద్ కనిపిస్తే ఇంతమంది ఒక్క దినములోనే కూలిపోయి అని రాయబడ్డది మనము ప్రభువును శోధింపక ప్రతి విషయంలో శోధించడమే ఎందుకంటే మేము ఇన్ని రోజుల ప్రార్థన చేస్తున్నాం మాకు ఏం జరగలేదు ఈ గురుగుడు అండ్లు ఎంతో చక్కగా ఉన్నారు ఎంతో బాగున్నారు వాళ్ళకంటే మనము ఇంత అద్వానం ఉన్నాం మళ్ళీ జీవం కలిగిన దేవుని నమ్ముకున్నామని కొంతమంది మనల్ని అంటురు మమ్మల్ని అంటురు అని కూడా ఇటింత ప్రాణం అటుంత ప్రాణం పెట్టి రెండు రకాలుగా ఆలోచనలు మర్చుకుంటాయి కానీ దీనికి దానికి దాసులు కాకుండా దీనికన్నా దేవునికి దాసులై ఉండుట నేర్చుకోవాలి అది ధన్యత అందుకని ఒక్క దినం అంతమంది కూలీలు అంటుంది మనము ప్రభువును శోధింపక యుందము ఎవరిని ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించి మీరు తనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి మనము సనిగిన గునిగిన దేనికి ప్రతిఫలం దానికి పెట్టి ఎందుకంటే ఏది విత్తుతున్నామో ఖచ్చితంగా అది అందుకనే అదే మాట చెప్తున్నాను వాళ్ళకు అయితే ఈ విధంగా నశిస్తున్న మనుషులను మనుషులకు మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మేము చేస్తున్నామని అప్పుడు వాళ్ళు గమనించలేకపోయలేను అది మీరు శనిగి తనిగిరి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతముగా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అని రాయబడ్ మరి మనకు బుద్ధి కలగాలంటే దేవుడు ఈ విధమైన మాటలు మనకు వినిపిస్తున్నాయి ఎందుకంటే యుగాంత మంది ఉన్నాం మనం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కానీ స్థితిలో ఉన్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే ఈ లోకంలో ఈ లోక నటన గతిస్తున్నది ఈ పాపము ఎందుకంటే ఈ అక్రమము విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమలు చల్లారిపోయాయి అన్న లేదు అమ్మ లేదు లేదు అక్కలేదు తమ్ముడు లేదు ఇలాంటి పాపములో ఉన్న ఈ జీవితాలకు వెలుగు వింపుటకే దేవుడు మనకు బుద్ధి కలుగుటకే యుగాంత మనకు బుద్ధి కలుగుటకే ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి మనకు బుద్ధి ఉన్నవారమా అని మనం గమనించుకొని ఆ బండకి ఇస్తుగా మనం గమనించుకుందాం ఎందుకంటే ఆ రోజు మాట్ కొట్ట నీళ్ల కొరకు కొట్టిన ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చిన ఆ బండ అప్పుడు కూడా క్రీస్తుగానే ఉన్నాడు ఈ సంఖ్యాకాండంలో బండతో మాట్లాడమని అన్నప్పుడు అందులో నుంచి నీళ్ళిచ్చిన బండ క్రీస్తై ఉన్నాడు కొనంది పత్రికలో ఆ బండ క్రీస్తే అని రూఢిపరుస్తున్నాడు అయితే మత్తాయసు వార్త పదహారో అధ్యాయము పదహారో వచనంలో మత్తైసు వార్త పదహారు పదహారు అందుకు సీమోను పేతూరు నీవు సజీవుడవగు దేవిని కుమారుడమైన క్రీస్తు అని చెప్పింది ఏం చెప్తున్నాడు యేసు ప్రభుత్వం అందుకు సీమోను పేతూరు నీవు సజీవుడవగు దేవిని కుమారుడమైన క్రీస్తు అని చెప్పింది అందుకు యేసు సీమోను బరు నీవు ధన్యుడవు అంటున్నాడు నీవు ధన్యుడవు పరలోకం అందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని అంటున్నాడు బయలుపరిస్తేనే కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు నీవు పేతురువు ఈ బండ మీద ఏ బండ ఇక్కడ బండ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎన్ని బండల గురించి ఎప్పుడు వచ్చాము చదివాము ఇక్కడ బండగా మరి దేవుడు ప్రత్యక్షమై ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నీతో నిశ్చయముగా చెప్పుతు నీతో చెప్పుతున్నాను అంటున్నాను అయితే ఆ బండకు వీస్తే ఈ బండ మీదనే నా సంఘానికి కడతా అంటున్నాను ఈ బండ మీదనే నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువనేర దానికి శక్తి సాలదు నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను అంటున్నాడు పేతురు అందుకనే పరియోనా పేతురు ధన్యుడవు అంటున్నాడు నువ్వు ధన్యుడవు అంటున్నాడు దేవుడు అందుకనే పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధింతో అది పరలోక మందును బంధింపబడను భూలోక మందు దేన్ని బంధింతువో అది పరలోకమందు విప్పబడను దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడను అంటున్నాడు అతని విప్పబడనని అతనితో చెప్పాను అయితే ఆ బండ క్రీస్తుగా గమనించాలి ఎందుకంటే మరి ముషయ్య గారు అంత అక్కడ మనం చూసినప్పుడు ద్రోహుల ఆరాధనం విన్నాం అలాగే పండతో మాట్లాడడం అంటే కొట్టినట్లుగా చూస్తున్నాం మరి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం ఆయన ఆజ్ఞ పాటించకపోవడం వలన ఆయన అహరోను ఆ సమాజమును వారికి ఇచ్చిన దేశానికి తోలుకపోవడానికి వారికి ఏమాత్రం కూడా అధికారం లేదు అని దేవుడే సెలవిస్తున్నాడు అందుకనే ఎందుకంటే ఆయన పరిశుద్ధతను సన్మానించలేకపోయారు అంటే ఆయన మాటను వారు సరిగ్గా పాటించనందున మరి అహరోను ఆ కుండ శిఖరంపై మరణించినట్లుగా మనం చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే మోషే గారు కూడా ఆ కాన దేశంలో అడుగు పెట్టినట్లుగా పెట్టనట్టుగా మనం చూస్తున్నాం అతన్ని కూడా మోయాపు దేశంలో ఆ అతని పాతి పెట్టినట్లుగా మనము ద్విత్యుపదేశండము ఆ చివరి అధ్యాయాలలో కనిపిస్తుంది ఎందుకంటే దేవుడు అతన్ని కూడా అంత పెద్ద సేవకుని కూడా కనీసం ఒక్క ఆజ్ఞ అతిక్రమం పరలోక రాజ్యానికి అంటే ఆ కానాని దేశానికి పోవడానికి వీలు లేకుండా దేవుడు వారిని అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం గమనించవలసింది ఏంటంటే దేవునికి విధేయులై ఉండకపోతే ఆయన మాట ఏ ఒక్కటి వినకున్నా శాపము వనకే అందుకని దేవుని మాటలు ఆయన బండ దేవుడై ఉన్న ఆ క్రీస్తు అప్పుడు పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ఉన్నాడు కనుక మరి నిజమైన పానము ఆయనే ఆహారము జీవాహారము ఆయనయే ఉన్నాడు కాబట్టి మనము ఆయనను స్థుతించి గణపరిచి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు సనగడము గుణగడము ఆయన మీద తిరుగుబాటు చేయకుండా ఆయనను స్థుతించి గణపరిచి మైమరిచి మన జీవితాలు ఆయనలో కట్టుకోవడానికి ప్రయాసపడదాం ఎందుకంటే అమ్మదగిన దేవుడు ఆయన ఒక్కడే లోకంలో ఎవరు లేరు ఈ ఎవరు లేరు ఎందుకంటే ఒక్క మాటలో ఎర్థుడా అన్న మాట ఇంకొకటి ద్రోహులారా మేము ఈ బండలో మీకు నీళ్లు రప్పించారా అని అనడం బండతో మాట్లాడడం కొట్టడం ఇది పాపం అంటే ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం కానీ మనము ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాము మన కళ్ళ దార హృదయం దారా నడకార తలంపుల దారా ఎన్ని పాపములు ఏ పాపమును మన హృదయంలో ఉంచుకుంటున్నాం ఎందుకంటే అతిక్రమము దాచిపెట్టివాడు వరిదిల్లడు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టివాడు కనికరము పొందును అంటున్నాడు మరి క్రీస్తు కనికర స్వరూపుడు కనుక ఆయన ఏమై ఉన్నాడు ఆ బండ క్రీస్తై ఉన్నాడు ఆ బండ మీద సంఘాన్ని కడతన్నాడు పాతాల లోకారపు తన తలపు చేయనకి ఇస్తా అన్నాడు పరలోక రాజ్యం యొక్క తారం చేతురుగానికి ఇస్తా అన్నాడు పాతాల లోక దారంలో దాని ఎదుట నిలువలేవన్నాడు అంత శక్తివంతుడైన దేవుని మాటలకు మనం లోబడి ఆయనను స్తించి గణపరిచి సాక్షులుగా ఉండాలని ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా అవ్వ మీ పరిశుద్ధ నామానికి స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా వాక్యంధార మాట్లాడి ప్రభావ మీరు ఏమై ఉన్నారో ఆనాటి నుంచి ప్రభు ఇప్పుడు కూడా నువ్వు కొనుకవు నిద్రపోయేవాడవు కా ప్రభా అనువాడవు ఉన్నవాడవు నువే నా తండ్రి అల్పాహోగమే కానీ తండ్రి మీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం స్తోత్రం లర్పించడం నాయన సాయంకాల సమయంలో మా హృదయాలను మేము సనగకుండా గునగకుండా ఇతరులలో మేము వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు పెట్టుకున్నా కూడా ప్రభువ మరి అది పాపమే అని మా తలంపులు తీసివేయండి మీ ఆత్మ తలంపులు దయచేయండి మీ పరిశుద్ధాత్మను నడిపింపు అనుగ్రహించండి ప్రభావ బాకే మిన్న మాకు జ్ఞానం దయచేసి ప్రభావ మేము ఏ విధంగా సనగకుండా గునకుండా ప్రభావ నేను స్థుతించి గనపరిచి మహిమపరిచి మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించి మీ నానికి మహిమగణ ప్రభావాలు తెచ్చి విడుదలగా వాడుకోమని మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ వేసి పిస్తున్నాము అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ రైతులు అంటున్నారు ఆ ప్రజల బేద ప్రార్థనా అంశాలు వచ్చి ఆ చిన్న పాప నిధి మీద నుంచి పడిన నిశిత గురించి ఆరోగ్యం బాగుండాలని చేయండి బేద అలాగే కావ్య సిస్టర్ గురించి అలాగే మన రవిచల్ల బ్రదర్ గురించి ప్రార్థించండి పెద్ద ఈ మూడు ప్రార్థనా అంశాల గురించి సుజాత సిస్టర్ గ్లోరీ సిస్టర్ చేస్తారు స్తోత్రం ప్రభా మహాగణడ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ సర్వాధికార అన్ని కాలంలో అందు ఏకరీతిగా ఉన్న దేవుడవు నా తండ్రి సాయంత్రకాల సమయం మంది ప్రభ ఇచ్చిన ఏక తరుణం కొరకు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రతి విజ్ఞాపన ప్రార్థకు చెయ్యోగిన దేవుడవు ప్రతి ప్రార్థనకు ప్రభ జవాబునిస్తున్న దేవుడవు ఎన్నో అద్భుత ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి విధమైన కార్యం నీకు వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ మరి రాత్రి సమయం నిశిత ఆయన చిన్న పాప గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ వీడమ్ నా తండ్రి ప్రభ మరి బిల్డింగ్ నుంచి కింద కూడా సజీవ నిలబెట్టినావు నీకు వందనాలు ప్రభ జరిగిన ఆ యొక్క యాక్సిడెంట్ లో ప్రభ ప్రతి విధమైన నొప్పులను తండ్రి మీరు ముట్టండి ప్రతి కండరంలో ఎముకను ముట్టండి ప్రభ ప్రతి అవయవమును మీరు ముట్టి బలపరచండి నాయన తగ్గ ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రభ ఆ ప్రత్యేక డ్యామేజ్ ని మీరు సరిచే దేవుడు నా తండ్రి నీవు శక్తిమంతుడు నీకు అసాధ్యం ఏది లేదు నాయన ఆ చిన్న బిడ్డ మీరు కార్యం జరిగించండి ఆ పాప ప్రభ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి అదేవిధంగా ప్రభ కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఆ బిడ్డ యొక్క బలహీనతలు అనుముట్టండి తండ్రి కుటుంబంలో తన భర్త తోటి ప్రభ సమాధానం ముట్టకు సహాయం ఆ కుటుంబంలో ప్రభా భర్తకు రక్షణ దాయి చేయండి బిడ్డల విషయంలో కార్యం జరిగించండి ఆయన ఎడ్యుకేషన్ విషయంలో ప్రభ కార్యం జరిగించండి నీకు కృపల ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ఏసీఎం మరి బి మినిస్ట్రీలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అవసరలు ప్రభ ఏమై ఉన్నాయో నా తండ్రి సమస్యను ఎరిగిన తీయడం ఏది కూడా మరుగులు కాలేదు ప్రతి విషయంలో ప్రభ నీకు విజ్ఞాపనలతో కృతజ్ఞతాసులతో ప్రభ మా మనవులను వినమించుకుంటున్నాం కానీ అతన్ని నీకు కృపలకు ప్రతి ఒక్కరిని బలపరచండి పరిశుద్ధ అగ్ని చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి రెండంతల ఆత్మ చేత ప్రభ నా తండ్రి మీరే నా తండ్రి అభిషేకం దయచేసి ప్రభ కృపలో జ్ఞాపకం చేసుకోనండి మరొక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన బ్రేండ్ క సిస్టర్ మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ రవిచెల్లా బ్రదర్ యొక్క హార్ట్ కిడ్నీ సమస్యల నుంచి ప్రభ సంపూర్ణ స్వస్థత విడుదల ప్రకటిస్తున్నా ఏస్తు నావంలో నా ప్రభని నీ యొక్క కార్యంలో ఆ బిడ్డ జీవితం నమ్మకంతో ప్రభ సంపూర్ణ సమర్పణతో సేవలు ఉంటుండగా నా తండ్రి ఆటంక ప్రతి అంధకారం అంత చీకటి శక్తులను ఏస్తూ శక్తిగల నామంలో కాల్చివేస్తున్నాం ప్రభాని యొక్క కృపల బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతను తీర్చే దేవుడు అవనాథండి అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే కూడా అధికంగా దయచే దేవుడు అవనాథండి నీద ఏ దాపరికం లేదు నాయన ప్రభ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని నీకు దూతల కాపుదలతో నడిపించండి ఇంత మటుకు ప్రభ మీరు మా జీవితాలలో చేసిన ప్రతి విధమైన మేలులను బట్టి నీకు నిండార కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నా తండ్రి నా ప్రభ నా కుటుంబంలో ప్రభ నా తండ్రి మరి మినిస్ట్రీ ప్రతి ఒక్క బిడ్డల కుటుంబంలో ఏం ఉన్నాయో సమస్తమే ఎరిగిన దేవుడు నీకు నా తండ్రి ప్రభ ఏది కూడా నా తండ్రి చీకట్లో జరుగు ప్రతి ఒక్కటి వెలుగులో బయలుపరచబడం నా తండ్రి ప్రతిదీ నువ్వు తెలియజేసిన దేవుడు ప్రతితో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా దర్శిస్తున్న దేవుడు వీరి దిన వాక్యం నీకు బంధనాలు చెల్లిస్తున్నాం సంపూర్ణ సమర్పణతో నా తండ్రి అవిధేయత లేకుండా ప్రభ సంపూర్ణ సమర్పణతో నీ అందు నా తండ్రి మేము ధ్యానిస్తూ నీ యొక్క మాటలకు ప్రభాన తండ్రి మేము కట్టుబడిన తండ్రి మా జీవితాలను కట్టుకున్నట్టుకు మీరు మాకు నేర్పించినందుకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి మోసే వలే రెండు చిన్న మూడు తప్పు చేసినా కూడా కానాను దేశంలో ఆయన తీసుకొని పోలేదు ప్రభా పరమ కానానికి మేము రావాలంటే ప్రభా ప్రతి ప్రతి విధమైన విధేయతతో ప్రభా నీ సన్నిధిలో మా తప్పుల మా పాపంలో అన్నిటి నుంచి మేము విడుదలకొంది అనేక రక్షణలో ప్రభా ముందుకు సాగుటకు ప్రతి ఒక్క బిడ్డకు మీరు నేర్పించినందుకు నీకు వందనాలు వాక్యం చెప్పినప్పుడు అదని మీరు దీవించండి ఏసిన తండండి కుటుంబాలలో ప్రభర తండ్రి ప్రతి విధమైన అంధకారం అంత శక్తులు ఏ రకమైన శోధకుడు ప్రభా పనిచేయడానికి వీల్లేదు ఏసి అనేక కృపలు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యీవితాలలో ఆశ్చర్యకారంలో జరిగించే మీకే మహిమ తెచ్చుకొను అని సంస్థ గ్రంథ మహిమ ప్రభావంలు మీకే తెల్లిస్తూ ఏ శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె స్తోత్రం పరిశుద్రమే మన రజానికి వందనాలు ఈ సజానికి స్తోత్రం దేవా ఈ శుక్రీ స్జానికి వందనాలు తల్లి దినవంతము కాచే కాపాడి సజీవ నిలబడిన దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవా కిందర మీరు మా మాట్లాడిన దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు తల్లిని మాట విధేతను చూపించిన దేవా దేవానికి స్తోత్రం దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా చిన్న పాపాన్ని ముట్టండి దేవా ఈశ్వరజానికి స్తోత్రం తన మొదలుకొని అరికాల వారికి ముట్టండి నర నరాలను రక్త పురుషణ దయించండి దేవ మరి పడినా కూడా దేవా నువ్వు సజీవ లెక్కలు నిలబెట్టిన దేవా నీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవా దేవానికి కృపలో భద్రపరచుకోండి దేవా ఆ బిడ్డకు తోడై ఉండండి దేవానికి స్తోత్రం నీ గాయంలో స్వస్థతోంది దేవా నీ గాయపడిన ఆ పాపాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల దయచేసి నీ సాక్షిగా నిలబెట్టి దేవా బిడ్డ ద్వారా నీ నామానికి మహిమ కలగాల దేవా ఏశ్వజానికి కిస్తూధరం రవిచల్లె బ్రదర్ కూడా ముట్టండి దేవా ఆ బిడ్డ ముట్టండి కిడ్నీ ముట్టి తాకి స్వస్థపరచండి ఆ కుటుంబం ప్రత్యేక ఔషధతల్ని మహిమలో తీర్చండి దేవా దేవానికి కిస్తూదరం దేవానికి వందనాలు తండీ దేవా మీరే ఆత్మకరం జరిగించండి దేవా మరి బ్రదర్ ని ముట్టండి దేవా నా బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది దేవా కూడా తల మొదలుకున్న రికాల వరకి ముట్టండి ప్రతి ఒక్క పాపం మీరు క్షమించండి దేవా అప్పుడని కూడా మీరు రక్షించుకోండి నీ గాయంలో స్వస్థత ఉంది స్వస్థత విడదల దయచేసి అప్పుడల్లా మీరు రక్షించుకొని ఆ కుటుంబానికి సమాధానం మీరు దయచండి ఇవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ కుటుంబాన్ని మీరు అక్కడ సిద్ధపరచుకోండి దేవా ఏసు రజానికి స్థూద్రం దేవా ఏసుకృష్ణ రజానికి వందనాలు మరి ఇంకో బ్రదర్ ముట్టండి ఒక ఫీవర్ ఉందంట దేవా ఒక బ్రదర్ ఫీవర్ ముట్టండి దేవా ఒక గద్దించండి దేవా ఏసునాంలో దేవా మీరే స్వస్థ పరచండి దయచేసి ఆ బిడ్డ కూడా మీరు రక్షించుకొని దివా బిడ నామానికి మహిమ కలగాలి ఏ స్రజానికి స్తోత్రం ఏ వందనాల్ తండి దేవానికి స్తోత్రం దేవా మరి ఇంకో బ్రదర్ని ముట్టండి ఒక బ్రెయిన్ ముట్టిని తాకండి స్వస్థ పరచండి విడదలా దండి ఏ స్తోత్రం నీ గాయంలో స్వస్థత దేవాడని స్వస్థ పరచండి విడదలా దయించండి స్తోత్రం దేవా ఏ శికృష్ సజానికి ముఖ్యంగా కావేసి సిస్టర్ ముట్టండి దేవా దేవానికి స్తోత్రం దేవా బిడకు నాయసం తీసివేయబడాలి దేవా నీ గాయంలో స్వస్థత దేవా నీ గాయపడిన అసంత బుడని ముట్టి తాకి స్వస్థపరచండి బుడదలా దైచండి దేవా దేవా నువ్వే స్వస్థపరచు దేవుడో రాజా దేవా మీరే స్వస్థపరచండి దేవా ఏ స్రజాని కిస్త కూడా ముట్టండి దేవా అప్పుడ కూడా మారుమరక్షణ దండి అప్పుడ ఇచ్చిన ముట్టండి దేవా నీ కృపలో భద్రపరచుకోండి దేవా దేవా మీరే తోడై ఉండండి దేవా మనుషుల సహాయం వెరదం నువ్వు గొప్ప దేవుడో రాజా మీరే తోడై ఉండి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవ వాళ్ళ ధర నామానికి మహిమ కలగాలి ఈ స్రజానికి స్తోత్రం ముఖ్యంగా మన జురాజు ముట్టండి దేవారు ఎన్నిక సిస్టర్ కూడా ముట్టండి ఆవిడల్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి దేవ ప్రతి బలహీనతలు కొట్టివేయండి దేవాని బలం శక్తి రక్త ప్రోషణ దయచేసి నీ కృపలో దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ శుక్రి వందనాలు తండి మరి ఇంకా కేబీ లో ఉన్న ప్రతి ఒక్క ముట్టండి ప్రతి ఒక్క మీరు తోడై ఉండండి ప్రతి ఒక్క తీర్చండి దేవానికి స్తోత్రం దేవా ప్రతి దాంట్లో వాళ్ళకి మీరు తోడయి ఉండి దివా మీరే తోడయండి దేవా పనులలో మీరు తోడైందండి దివానికి స్తోత్రం దేవా దివా మీరే ఆత్మకార్యం జరిగించి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకొని దివాని నామానికి మహిమ కలగాలి మీరే ఆత్మకార్యం జరిగించామని ఐస్సు కృష్ణాము నడుచు తండ్రి ఆమెన్ ప్రజరాడు బ్రెజర్ పరిశుద్ధుడు కృపా కణికరం గల దేవ ఏసయ్య నీకు వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ నాయన తండ్రి మీరు నాయన ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ప్రభా ఆ జనులని నామందు విశ్వాసం ఉంచలేకపోయినారు ప్రభ కాబట్టి ప్రభా వాళ్ళు మోస మీద నాయన మీ మీద సనిగినారు ప్రభ అలా ప్రభ మా జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభ మీరు ఎప్పుడు మమ్మల్ని విడవక ఎడబాయక నిత్యము ప్రభ అనుదినము మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభ మేము కలిగి ఉన్న పరిస్థితులు ఏదైనా అవి ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి దినాలైనా కానీ ఏ విషయంలో కూడా ప్రభా నీ పట్ల సందేహము అభ్యంతరం మా కలగకుండా నీ వైపు చూస్తూ ముందుకు పోలాగా మీరు సహాయం చూపించండి ఎట్లయితే మోసే ప్రభానైనా తండ్రి మీరు చెప్పినప్పటికీ కూడా తండ్రి మీ మాట తండ్రి అతిక్రమించినాడు ప్రభా కాబట్టి ప్రభ ఏ విషయంలో కూడా నీ అందు మేము నాయన అతిక్రమించకుండా ప్రతిదీ నీ మాట విని నీ మాట చొప్పున మేము నడుచుకునే జీవితం మగు దయచేయండి ఆయన దేవుని ఇళ్ళంతట్లో మోసే నమ్మకమైన వాడు అని నువ్వు సెలవించినాం అలా ప్రభా నాయన తండ్రి మేము నమ్మకమైన వారిగా ప్రభ నమ్మకమైన నీ బిడ్డలుగా నీ కొరకు సాక్షులుగా మేము ఉండాలా ప్రభ తండ్రి ఎక్కడ కూడా ప్రభానైనా తండ్రి మా స్వనీతిని స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా మా ప్రవర్తన అంతా నీ అధికారానికి అప్పచెప్పుకొని మేము ముందుకు నడుచులాగా సహాయపడండి ఏ రీతిగా అయితే ప్రభాన్ తండ్రి ప్రభానైనా మోసే వాళ్ళు అతిక్రమించడం వల్ల ఆ దేశానికి వెళ్ళలేకపోయినారు ప్రభ కాబట్టి ఎక్కడ కూడా ప్రభ నీ మాటకి మేము నైనా లోపడే వారిగానే మేము ఉండాలి కానీ అతిక్రమించి నడుచుకునే వారిలాగా మేము ఉండకుండా ప్రభ ప్రతిదీ విశ్వాసమునకు కరత దాన్ని కొనసాగించేవాడవైన దేవుడు నీ వైపు చూచూ ముందుకు మా ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో మేము ముందుకు పోలగినా సహాయపడండి ఆ యొక్క నిరచిత పాపను మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి హరికాలు మొదలుకొని నడినత్ వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఏసుక్రీస్తు నామంలో ఆ బిడ్డకి స్వస్థత కలుగునుగాక ఆ బిడ్డకు ఉన్న ప్రతి కీడు తొలగించమని ప్రార్థిస్తున్నాం బాబా అలాగే కాఫే సిస్టర్ని మీరు ముట్టండి తాకండి ఆ యొక్క నుంచి సంపూర్ణ స్వచ్ఛత మీరు అనుగ్రహించండి అరికాల మొదలుకొని నడినత్ వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి సిస్టర్ చుట్టూ ఉన్న ప్రతి చీకటి దురాత్మ శక్తులన్నిటిని మీరు లయపరచండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలం చేత నింపండి తను ఉన్న ఎలాంటి పరిస్థితులనైనా ప్రభా సంపూర్ణంగా నీ మీద ఆధారపడి విశ్వాసము కలిగి ప్రతిదీ జయించే నాయన ఆ విశ్వాసము సిస్టర్ అనుగ్రహించండి ప్రభ తన భర్తని తన కుటుంబాన్ని అంతా మీ రక్షణ మార్గంలోకి నడిపించండి సిస్టర్ కి మీకు నూతనమైన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రవి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి आईन हार्ट कि मुटी ताकी स्वस्थपरचान మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ప్రభ యేసు క్రీస్తునామంలో స్వస్థత కలుగును కాక ప్రభ అలాగే ప్రభా ఆయన శ్రీనివాస్ అనే బ్రదర్ యాక్సిడెంట్ అయిన బ్రదర్ని కూడా మీరు జ్ఞాపం చేసుకొని అతన్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రతి దిన సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభ ఎంతో మంది జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు మీరు జరిగించిన ప్రభ ఎంతో మంది ప్రభా సజీవ సాక్ష్యం చెప్పగలుగుతున్నారు ప్రభ అది కేవలం ప్రభ మా పట్ల చూపిస్తున్న కృపనే ప్రభ తండ్రి మీరు ఉన్నవాడవు చూచువాడవు ప్రభ ప్రతిదీ మేము చేసే ముర్ర ఆలకించే దేవుడు కాబట్టి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు ప్రభా దానిని బట్టి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయం నీ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఈ వాక్య కూడా నా జీవితం ఏమైనా మీకు అనుగుణంగా లేకపోతే నన్ను క్షమించి ఈ యొక్క వాక్యం నా హృదయంలో స్థిరపరచండి ఎలా అయితే పేతురు నువ్వు అన్నావు ప్రభ నీ మీద నేను బండ మీద నా ఇల్లు కట్టుకుంటారు అన్నావు ప్రభ కాబట్టి నేను నీ సంఘాన్ని పేతురు బండ మీద నువ్వు కడతారన్నావు ప్రభ అలా ప్రభానైనా తండ్రి మేము నిజమైన నమ్మకమైన వారిగా నీ పట్ల మేము ఉండి నమకంగా మేము ఉండి ప్రభానైనా అనేకులని నీ సన్నిధిలోకి మేము నడిపించాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా ప్రభ ఎక్కడ చూసినా ప్రభానైనా అబద్ధ బోధలు ప్రభ అబద్ధ ప్రవక్తలు ప్రభానైనా ఎక్కడ కూడా వాక్యానుసారం లేని జీవితం ప్రభ నైనా ప్రతి ఒక్కరు ప్రభానైనా లోకానుసారంగా జీవిస్తున్నారు లోకరీతిగా నడుచుకుంటున్నారు లోకరీతిగానే ప్రభానైనా తండ్రి కల్పనా కథలతోటి వాక్యాలు చెప్తున్నారు ప్రభానైనా నిజమైన సత్యము అది నువ్వే ప్రభ కాబట్టి నిజమైన స్వరూపమునైనా నిజము నీలోనే ఉంది ప్రభ కాబట్టి ప్రభ ఈ రోజునైనా తండ్రి నిన్న మీద ఆధారపడేలాగా మేము జీవించాలా అనేకులను ప్రభ నీ మీద ఆధారపడేలాగా వాళ్ళ ఆత్మీయతను మేము నిలబెట్టాల ప్రభ ఆ రీతిగా మా పరిచర్య విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి ఎట్లయితే మోసే ప్రభనైనా అనేక జనులను ఐగుప్తు నుంచి నడిపించండు ఈరోజు ఎంతో మంది బానిసత్వంలో ఉన్నారు ప్రభ పాపము అనే దాని అందరి నుంచి ప్రభ మేము విడిపించాలా ప్రభ ఆ రీతిగా ప్రభా నీ కొరకు మేము జీవించాలా ఆ రీతిగా మేము ముందుకు నడవాలా ఆయన మాకు తోడుగా ఉన్న దేవుడవు మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ చేయి విడవని దేవుడవు నువ్వు మా పక్షాన్ని ఉన్నావు కాబట్టి మేము దేని విషయంలో భయపడకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా మేము ఉంటాం ప్రభు ఆ రీతిగా ఈ రాత్రికాల సమయం నీ వాక్యం ద్వారా మాట్లాడి నైనా మమ్మల్ని బలపరచడం నీకు వంద నాలుగు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ అలాగే ఆరాధనలో రాని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళకి ఆయన కృప కనికరము సమాధానం మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆ మీన్ ప్రైస్ లాడ్ కదా అందరికి